కీర్తన తొమ్మిది హితవిదే తెలుసుకొమ్మీ సతతము చాటితిని తిని హితవిదే తెలుసుకొమ్మీ సతతము చాటి తిని సేయవోయి జుహ్వా ఈ శ్రీహరిను తీడూ రోయవోయి నీవు ఈ రుచుల ఎందలి వేడుక కోరోయి మనసా ఇక గోవిందుని చింత చేరకు పోయి నీవు ఈ చెడుగు కామాదులను విడవకు పోయి దేహీ శ్రీ వెంకటగిరినాథుని ఉడగబోయి నీవు ఈవులకు తుల్నటి చేతలు